ో నమే ఓం జనాపతిజు హమహే ఉపమశ్రవస్తమేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత మన్మన్నోదసాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ అస్మాచార్యపర్య వందే గురు పరంపరా జ్ఞేయన్యత్త ప్రవక్ష్యామిాము తమశ్నుమత్పరం బ్రహ్మ నత్సదు మానవుడై పుట్టినందుకు తప్పక తెలియదగిన ఆ పరమాత్మ గురించి నీకు నేను చెప్తాను వాస్తవంలో జ్ఞేయము అనడంలో అభిప్రాయం ఏమంటే మనిషి మనిషికి బుద్ధిశక్తి సతల సృష్టిలో బుద్ధిశక్తి చాలా ఉన్నతమైన స్థానంలో ఉంటుంది గతల సృష్టిలో చెట్టుతో మొదలుపెట్టే చెట్టుకు కూడా తెలివి ఉంటుంది కూడా తెలివి ఉంటుంది ఉదాహరణ ఇది శీతకాలం వస్తుంది అని తెలిస్తే అది ఆకులను దారి పెడుతుంది శిశీర ఋతువులో చెట్టుకుండి తెలుగు కేటలు చెట్టుకుంటాయి కానీ చెట్టు తెలివితేటకల కోసం ప్రసిద్ధి చెందలేదు పశుపక్షిలకు తెలివి కూడా తెలివి కానీ తెలివి కోసం ప్రసిద్ధి చెందిన ప్రాణి అంటే మానవుడు దేవతలో మనకి తెలియదు భూలోకానికి సంబంధించినటువంటి మనకి తెలియదు కాబట్టి బుద్ధిశక్తి ఉన్నందుకుగాను మానవుడు తప్పక తెలియదగిన సత్య వస్తువు ఏది అంటే అది ఏ బ్రహ్మ సర్వ జగత్మ కానీ జగత్కారణ బ్రహ్మను ప్రత్యేకాత్మరూపముగా అంటే అంతరతమము ఆత్మస్వరూపముగా మాత్రమే తెలియక సంభవము కనుక తనకంటే భిన్నముగా ఉపాసించుట సంభవం తనకంటే భిన్నముగా ఆరాధించుట ఉపాసించుట మాత్రమే సంభవం తనకంటే భిన్నముగా ఈశ్వరుని తెలియుట అనేది సంభవము కాదు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇట్ ఈస్ జస్ట్ నాట్ పాసిబుల్ థీలిటికల్లీ నాట్ పాసిబుల్ అయితే కొంతమంది ఏమంటారంటే మేము తెలిసేసుకున్నాము అంట అలా ఎవరైనా అన్నట్లే దేర్ ఆర్ టూ పాసిబిలిటీస్ ఒకటి వాళ్ళు భ్రమ కొడుతున్నారు రెండు వాళ్ళు బ్లక్ చేస్తున్నారు టూ పాసిబిల్టీ ఎందుకు థర్డ్ పాసిబిల్ కాబట్టి ప్రత్యేక భిన్నంగా మాత్రమే ఆ పరమాత్మ తెలియబడును జ్ఞేయం ఇంకా అన్నారు సో ఈ పరమాత్మ అనాదిమతి పరం బ్రహ్మ అని మనం చెప్పుకుంటూ ఉన్నాము సో అక్కడ ఒక చిన్న టెక్నికల్ డిస్కషన్ ఒకటి అనాది మత్పరం అని బట్టి ఆ మత్పరం ఏదో అర్థం ఇస్తే శోభగా ఉంటుందంటే అంత బాగానే ఉంది కానీ ఈ శ్లోక సందర్భంలో ఆ అర్థము అనే విషయాన్ని కూడా మనము ఆ ఎందుకంటే ఇక్కడ సర్వ విశేషములను ప్రతిషేషించి అంటే మనం పరమాత్మకు మనం ఆ రోజు మానవుడు మానవుడి ఎన్ని విశేషములను ఆరోపించుట సంభవమో వాటిని అన్నింటినీ ప్రోషిచ్చి సర్వ విశేష రహితమైన నిర్గుణ నిరాకార నిర్విశేష నిష్కల అంటే అవయవములు లేని నిరంజన అంటే పాపబుణములు లేని శుద్ధ పరమాత్మ స్వరూపాన్ని బోధించటానికి ఆయన కూదుకున్నాడు శ్రీకృష్ణుడు మనకు ఆ సంగతి ఎలా తెలుస్తోందంటే సత్తనాసీయే అనే వచనాన్ని బట్టి తెలుస్తాం కాబట్టి అటువంటి నిర్గుణ నిరాకార పరబ్రహ్మని చెప్పే సందర్భంలో మనిషక్తి అని నేనని నేను కానిదని ఈ విధమైన విచారము అసందర్భంగా ఉంటుంది కాబట్టి అనాది అనాది అని మాట మత్పరం బ్రహ్మాన్ని మత్పర ఏదో విశేషమైన అర్థము అదంతా ఈ సందర్భం కాదు అని మనం అనుకున్నాము విశిష్ట శక్తిమత్వ ప్రదర్శనం విశేష ప్రతిషేధి మీరు ఒకవైపునే ఆ పరమాత్మ యొక్క మహాశక్తి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు వాసుదేవుడు అనే శక్తి ఆ శక్తి జగత్ అంతా నిలబడి ఉన్నది ఈ జగత్తుగా ఆ పరమాత్మయే స్థితి సృష్టి స్థితి లయములదు చేసుకోవన్న వాసుదేవుడు అని ఆ విధంగా ఒక విశిష్టమైన శక్తి తలవాడుగా పరమాత్మని వర్ణిస్తూ అదే సమయంలో ఆ పరమాత్మలో ఏ రకమైన విశేషాలు లేవు ఆయన ఎందుకు సత్తు లేదు అసత్తు లేదు అని నిర్విశేషముగా పరమాత్మను వర్ణించట సంబంధము కాదు విరోధం వస్తుంది విరోధం వస్తుంది సో విజయతనే ఉపాసన సందర్భంలో కూడా ఎలా ఉంటుందంటే ఆ ఉపాసన సందర్భాన్ని బట్టే ఈశ్వరునికి విశేషణానికి చెప్తారు ఉదాహరణకి పహిల్వానులు పొద్దున్నే వ్యాయామశాలకు వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ వ్యాయామశాలలో దేవుడి ఉంటుంది ఏ దేవుడు ఉంటుంది విద్యార్థులు ఆ హాస్టల్లో ఉన్న స్వరూపంతో వాళ్ళ హాస్టల్లో దేవుడి ఫోటో ఉంటుంది ఏ దేవుడి ఫోటో ఉంటుంది హనుమంతుడి సరస్కృతి ఫోటో అక్కడ హనుమంతుడు సపోజ్ వ్యాయామం శాల్లో హనుమంతుడి ఫోటో కాకుండా సరస్కృతి ఫోటో ఉంటుందా ఉన్నా తర్వాత బిజినెస్ మ్యాన్ చే ఏ దేవుడి ఫోటో పెట్టుకుంటాడు లక్ష్మీదేవి ఈ మధ్య దొరుకుతుంది లక్ష్మీదేవి పాపం వాళ్ళ అమాయకంగా ఉంది కదా ఈ మధ్యన గదుచూ ధనం పెరిగి కుబేర యంత్రమునే ఒకదానికి జోడించారు మొత్తానికి లక్ష్మీదేవి సరిపడుతుంది ఈ కుబేర యంత్రం అని ఈ దిచ్చి అనవసరం కానీ కొత్తగా ఈ మధ్యన బాగా ఈ మధ్యనంతా గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ అనండి లేకపోతే ఇంటర్నెట్ ప్రభావం అని అండి ఇన్ఫర్మేషన్ యోగం వచ్చింది ఇలాంటి ఐడియాస్ ఎవరో అది పాపులర్ అవుతూ కుబేర యంత్రం అది కూడా మొత్తానికి అది పెట్టుకుంటాడు అలా ఉంటుంది ఉపాసనకే ఆ సందర్భానికి తగ్గట్టుగా ఆ విశేషం ఉంటుంది సపోజ్ నిర్విశేషమైన పరబ్రహ్మను చెప్పాలనుకోండి అప్పుడు ఏ విశేషాలని చెప్తారు ఏ విశేషాలని చెప్తారు ఒకవేళ నిర్విశేష పరబ్రహ్మను చెప్పడానికి ఉపక్రమించి విశేషాలను మొదలుపెట్టాలనుకోండి ఎలా ఉంటున్నది విరుద్ధంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నిర్విశేష పరబ్రహ్మను చెప్పడమే ఇక్కడ తాత్పర్యము తస్మాత్ మతుపహ్రీహిణ సమాన శ్లోక పూర్ణార్థులు ఎలా చెప్పారో నిర్మోహమాతంగా చెప్పేస్తారు కాబట్టి ఇక్కడ అనాది మే మీరు పదక్షేపం చేయాలి ఆ మత్తుకి ఆ ఆదిమత్ నా ఆదిమత్ అనాదిమత్ ఆది లేని అని అర్థం చెప్పాలి మీరు వ్యాకరణంలో పండితులు ఏనుక ఆ మత్తు అక్కర్లేదండి అనాది అంటేనే బహుగ్రీహి సమాసంతో పని అయిపోతుంది అంటే మత్తు వేస్తూ అంటే కరెక్టే బహుగ్రీహితో పని అయిపోతుంది కానీ బహుమ్రీహితో శ్లోకం పూజింపబడాలి అనాది పరం బ్రహ్మాండాలు అనుకోండి ఎవైనా కడిగి ఏడు అక్షరాలు వస్తాయి ఎనిమిదో అక్షరం ఇస్తుంది తర్వాత అనాది అన్నప్పుడు ఆ యతి యతి కాదు క్షందస్తు కూడా గురువు లఘువు ఆ తేదాలు కూడా వస్తుంది కాబట్టి చక్కగా అర్థాన్ని విస్తరించేయకుండా శ్లోకాన్ని పూర్తించే ఒకే ఒక్క ఉపాయం ఏమంటే బహుదీహిని పక్కన పెట్టి దీన్ని మటుప్పుగా మత్తు మటుక్ప్పు అనే ప్రత్యాయాన్ని తెచ్చుకున్నట్టుగా పెట్టుకుంటే సరిపడుతుంది శ్లోక పూర్ణ అర్థ ఇలా ఉంటాయి శ్లోక లోచులు చేస్తే పాదపు రణం అని పాణిగా సూత్రం ఉండదు సహాకి సహా అయం సహా అని చోట ఏదో సందర్భంలో సంధి ఉండదు అలా సంధి లేకుండా విడివిడిగా ఉంటుంది కానీ సంధి చేస్తే పాదం ఉండిపోయింది సంధి చేసుకుంటే పాదం ఎక్కువ కాకుండా ఉంటుంది అలాంటప్పుడు సంధి చేసుకో అని ఆయనే పర్మిషన్ ఇచ్చాడు పాణి మహత్వే పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి ఇది మతుత్వనే ఆత్మను బహువృహి మతుత్వం ఈ శక్తి అంతా కూడా నూతన అనాదిమత్ పరం బ్రహ్మ అనే ఉండాలి అది పూర్తయినాది అమృతత్వ ఫలం జ్ఞేయం మయా ఉచితే ప్రరోచన అభిమితీకృత్య ఆహా పరబ్రహ్మను అయితే నువ్వు తెలుసుకున్నట్లయితే మోక్షమును పొందేదము అమృతము అమృతత్వమును పొందేదము కాబట్టి ఆ పరబ్రహ్మను ఆత్మరూపంగా తెలియట వలన అమృతత్వం అనే ఫలము నీకు లభించును అని చెప్పగానే వీడి మనస్సు దాని వైపు అభిముఖమవుతుంది ఆకర్షింపమవుతుంది ఆ ఫలము చెప్పగానే ఆకర్షింపబడుతుంది కదా మీకు దీన్ని తెలిసేసుకుంటే మీకు సంసార దుఃఖాలన్నీ తొలగిపోతాయి అన్నారనుకోండి అనగానే అలా వెళ్ళిపోతున్న వాడు కూడా అసలు ఏంటో సంథింగ్ మీకు పోయినా అందులో సంసార దుఃఖాలు పోతాయంటున్నాడే లెటర్ సి అని ఇది చేసే సో అదాన్ని అభిముఖీకరణామే ఉంటారు కాబట్టి ఆ ద్వారా అర్జునుని బుద్ధిని తన వైపు అభిముఖముగా చేసుకుని ఇప్పుడు అతను ఫోకస్గా బుద్ధినే ఫోకస్ పెట్టుకుని అతను ఎండానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఇప్పుడు ఆ పరంపర చెప్పుటప్పుడు భగవానుడు కోలుకుంటున్నాడు నా సత్త అని అన్నాడు ఆ పరంపర ఉన్నది అది సత్తు కాదు అసత్తు కాదు అని చెప్పబోదును దాని సత్ అనే నవ్యతే దాని సత్ చెప్పుట కోసం కదా సత్తని చెప్పుటకు వీలు లేకపోతే అసత్తని చెప్పేస్తే అయిపోతుంది పదం అంటే అసత్తని చెప్పుట కూడా ఈ పాఠం పురాణ పాఠం కాదు వాళ్ళు ఫిలాసాఫికల్ దిష్ ఇంకా ఇంకొక అడుగు ముందు కూడా వచ్చి ఆఫ్ ఫిలాసఫీ ఇది క్లాస్ రూమ్ మీరు లెక్చర్ ఆఫ్ ఫిలాసఫీ విస్తున్నారు ఇదే పురాణ కాలక్షేపం కాదు దాన్ని గమనించి ఈ పైన దయచేస్తున్నారు సో ఆ పరబ్రహ్మ అదే అంటారు నా సత్ జ్ఞేయం ఉచ్యతే ఇది ఆ అంటే తప్పక కలిగిన ఆ పరబ్రహ్మ సత్ ఇది నా ఉచ్యతే ఆ పరబ్రహ్మ సత్ అని చెప్పుకోలేదు సత్ అంటే ఓ జాగ్రత్త సూక్ష్మంగా ఆలోచించాలి ఇప్పుడు దేవుడు అనే మాట వినగానే మీకు ఎటువంటి భావన ఉంటుంది దేవుడు అంటే నేను చెప్తాను చూడండి భావ మని అన్నారు అనుకోండి మీకు ఎటువంటి భావన ఉంటుంది ఒక మనిషి బంధుత్వం గలవాడు ఇక్కడ నుంచి నేను హైదరాబాద్ లో ఉంటే వాడు ఢిల్లీలో ఉన్నాడు బావ కొడుకు అంటే ఏ భావన కలుగుతుంది మీకు అతనే వాడు ఒక ఒక రిలేషన్ సెకండ్ రిలేషన్యూయార్క్ లో ఉన్నారు మా మేన మా అమ్మ అంటే మా అమ్మ తమ్ముడు రిలేషన్ కావలసిన వాడు టెక్సస్ లో ఉన్నారు లేకపోతే మధ్యప్రదేశ్ లో ఉన్నారు దేవుడు ఏం భావం కలిగింది ఇంటి గురించి అదే భావం కలిగింది కదా అంటే అర్థం అంటే ఏంటి వన్ వాళ్ళ జీవన్ బీ ఇండివిజువల్ వన్మోర్ ఇండివిజువల్ భావ మనిది అంటే వన్మోర్డివిజువల్ మిత్రుడు వన్మో రెండు విజ్యువల్ శత్రువు వన్మోర్ ఇండివిజ్యువల్ రాముడు వన్మోర్ ఇండివిజ్యువల్ కృష్ణుడు వన్మో రెండు విజువల్ శివుడు వన్మోజు విష్ణువు you look at it? అది తప్పు మగవరుతుడు బ్రహ్మ వన్ మోర్ ఐటమ్ కాదు వన్ మోర్ థింగ్ కాదు పరమాత్మ ఇట్ ఈ నాట్ వన్మోర్ థింగ్ మీకు దృష్టాంతం ఇస్తా నేను దృష్టాంతాన్ని అది అర్థం చేసుకో దృష్టాంతాన్ని మీరు చెడగొడితే నేను చెప్పడం మానేస్తాను వేల కోణంగా ఉన్నాయి రెండు దృష్టాంతాలు చెప్తున్నాయి కదా అని మీరు జరగొట్టకూడదు దాన్ని జాగ్రత్తగా ప్రాపర్ గా తీసుకోవాలి ఓకే ఇది ఇది తది ఓకే ఇప్పుడు ఆభరణముల షాపుకు బంగారము అనే ఆభరణము ఉన్న బంగారము ఉన్నదా అని అడిగాడు అనుకోండి మామూలుగా వాళ్ళు ఏమనుకుంటారు ఏదో ఆభరణాన్ని కొనుక్కుని వచ్చేదని అనుకుంటారు నా మీకు ఏ ఆభరణం కావాలండి దయచేయండి అంటే నాకు బంగారం కావాలి అన్నాడు అనుకోండి వాడికి అర్థం అవుతుంది ఈ లెవెల్ నో పడుతుంది ఎందుకని వాడు కేటలాగ్ ఉంటుంది పెద్ద కేటలాగ్ గ్లాసీ కేటలాగ్ ఉంటుంది అలా అనుకోండి మేడం ఈ దృష్టాంతాన్ని నేను కల్పించి చెప్తున్నా నేను రోజు బంగారం ఉంటాను సో ఒక పెద్ద కేటలాగు గ్లాసీగా చిప్ కేటలాగ్ ఉంటుంది వాడు ఇంజెక్స్ తీసుకుంటారు తీసి బంగారము అని ఉండదు ఉండదు ఏమండి కూడా అలాంటి ఆభరణము మా దగ్గరేమో లేదండి అని చెప్తారు అంటే అదన మీకేం తెలిసిందాన్ని బట్టి బంగారము అనేది ఇట్ ఈస్ నాట్ వన్ మోర్ ఆర్నమెంట్ ఇట్ ఈజ్ నాట్ వన్ మోర్ ఆర్నమెంట్ నెక్లెస్ వాట్ ఈజ్ ఇట్ నెక్లెస్ ఆర్నమెంట్ నగ హస్తాభరణము ఏమిటది నగ కర్ణాభరణము ఏమిటది నగ కంకణము ఏమిటది నగ బంగారము ఏమిటది ఇంకో నగ అనే తప్పైపోతుంది అది ఏమిటో ధరవా చూద్దాం ఇంకో నగ అయితే మాత్రం కాబట్టి బంగారాన్ని ఆ నగలను చెప్పేటువంటి భాషలో నగలను నిర్దేశించే పద్ధతిలో మీరు నిర్దేశించినట్లయితే అది తప్పైపోతుంది అదే విధంగా పరమాత్మ ఈశ్వరుడు అని వన్ మోర్ థింగ్ బ్రహ్మ ఇట్ ఈజ్ వన్ మోర్ ఐటమ్ ఇట్ ఈజ్ వన్ మోర్ ఆబ్జెక్ట్ అని మీరు అనుకున్నట్లయితే యు ఆర్ మిస్టేక్ ఇప్పుడు నేనంత దీన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఉన్నది అంట వెంటనే మీరేమంటారు ఏమిటి అని అంటారా ఇదే ఘట్టము అని నేను సమాధానం చెప్తా ఓకే సత్ అంటే దీంట్లో మళ్ళీ కొంచెం వ్యాకరణం కూడా ఉంటుంది ఇవటోటు వర్తితాం సో పుల్లింగం అయితే సన్ సత్ అనుకోడు సన్ అన్నారు ఇక్కడ బ్రహ్మ నపూసుకులింగం అని కనుక ఆయన సత్ అన్నారు సో సతీ అంటే స్త్రీలింగం సత్ అంటే నపూషకలింగం సన్ అంటే కుణలింగం కాబట్టి ఇక్కడ రథం చేసుకుని నేను సన్ అంటాను అంటే మీరేమన్నా కహ అన్నారు ఏమిటి అంటే నేను చెప్తాను ఖహ అని ఉండేటంత కష్టం ఉన్నది ఉన్నది అంటే మీరేమంటారు ఏమిటి అంటే ఘాటము ఉన్నాడు ఎవడు ఉన్నది ఉన్న ఉన్నది ఎవ ఎవటే అంటే ఎవరో లక్ష్మీదేవి అని అలా అంటారు ఇప్పుడు ఉన్నది ఉన్నాడు ఉన్నది అంటే ఒక వస్తువు అయినా ఒక మనిషైనా పురుషుడు కానీ అవ్వాలి స్త్రీ ఉన్నాడు ఎవడు దేవుడు ఇప్పుడు దేవుడు ఏమిటవుతాడు మరోవాడు అవుతాడు అవుతాడా ఉన్నది ఏమిటి పరమాత్మ అంటే అప్పుడు పరమాత్మ ఏదవుతుంది ఏదో పెద్ద బండరాయి లాంటి ఒక వస్తువు అవుతుంది అంటే కదా ఉన్నది ఎవరు దేవత అంటే ఏదైతే అవుతుంది ఒక లేడీ అవుతుందా దేవత అయితే పరమాత్మ అయితే ఒక బండరాయి లాంటి వస్తువునా అవ్వాలి జటపటాది వస్తువునా అవ్వాలి లేకపోతే మగవాడైనా అవ్వాలి లేకపోతే ఆడదైనా అవ్వాలి ఉన్నా ఉన్నా ఉన్నా అనే మాట పాడితే ఆ పక్కనున్న ప్రత్యేయాన్ని బట్టి దియ్యో ఉన్నాడు అన్నదాన్ని అన్న పరిస్థితిని బట్టి అయితే మొగాడు అవ్వాలి లేకపోతే ఆడది ఇది కాదు అది కాదు ఏదో ఒక బండారాయి లాంటిది ఒకటి పరమాత్మ ఇవేమీ కాదు నీకు తెలియట్లేదా పరమాత్మ మొగాయని కానీ ఒక ఆడాది కానీ లేదా ఒక ప్రాణం లేదా ఒక పెద్ద బండలాయిలాంటివి కానీ కాదు అని నీకు తెలియట్లేదా తెలుసుకోవడం ఉంది కదా కాబట్టి సప్ అనే పదముతో సత్యబ్దంతో భగవాను నిర్దేశించడంలో అంత హానిగా అంత నిస్లింగం ఒక దృష్టాంతం దేవుడు ఉన్నాడా లేడా అని అని కొంతమంది చర్చించుకుంటున్నారు చర్చించుకోవడం అంటే వాదులు ఆడుకుంటున్నారు ఎలా వాదులు ఆడుకుంటూ ఉంటాం కదా అందుకే టీవీలో టీవీ పెడితే న్యూస్ ఛానల్ పెడితే ఏమంటూ ఉంటుంది వాళ్ళు వాదులు ఆడుకుంటూ ఉంటారు ఏ న్యూస్ అన్ని న్యూస్ ఛానల్స్ అంతే ఉన్నాయి రెండు వందల యాభై ఎప్పుడు వాళ్ళు ఆడుకోవడమే పని వాళ్ళు ముగ్గురిలో నలుగురిలో పిలుస్తారు వాళ్ళు వాళ్ళు ఆడుకుంటున్నారు ఎందుకు చెప్పాను ఇది ఎనివే సో దేవుడు ఉన్నాడా లేడా అని వాళ్ళు రాడుకుంటున్నారు కొంతమంది అలా కూడా అలదా ించటమంతన సం Trustee ం tamaా సకంం కంక టత కొంల్లాక Woche కో mahdollఒి స్యాటు్ కుమ్తతమ్ం్ ﷺ ఎందుకంటే దేవుడు ఉన్నాడు అనే పక్షాన్ని జరగాలి అంటే వాడు మిమ్మల్ని ఎక్కడికి పుట్టకపోతాడు దేవుడు అనేవాడు వైపుఠంలోనో కైలాసంలోనో పెద్ద ఆయన కూర్చుని ఉన్నాడు ఆయన పెళ్లి చేసుకున్నాడు ఒక ఇద్దరునో ముట్టున్నాను ఆయనకు ఉన్నారు సంసారం చేస్తున్నాడు అని నేను ఎవరికి పట్టుకుపోతాను దేవుడు లేడు అందామంటే ఇట్ ఈస్ ద మోస్ట్ బ్లాస్ఫెస్ అండ్ అన్ఫ్రూట్ఫుల్ స్టేట్మెంట్ ఎవరు ఏముడు లేడు అంటే మాట అర్థం లేకపో సత్యము లేదు ఉన్నది లేదు ఎంత వివిధంగా ఉన్నది చూడండి ఆ మాట ఏది ఉన్నదో అది లేదు అంత తప్పు మాట అదే కానీ పోటీ ఇప్పుడు ఏమన్నా ఏముడు ఉన్నాడనాలా లేడనాలా మౌనం మౌనమే చరణ్ నేను ఆ పరమాత్మ ఉన్నాడు అని కానీ లేదు అని కానీ అన్నారు అంచేతనే మహాత్ముడు దేవుడు ఉన్నాడా లేడా అని దెబ్బాడుకుంటున్న సందర్భంలో మహాత్ముడు దాంట్లో ప్రవేశించారు అలా చూడంతో దీనికి ఒక దృష్టాంత ఉన్నాయి శ్రీరామకృష్ణ గురుదేవుడు గోదా గంగా నదికి గంగా నదికి వెళుతున్నారు నదికి నదీ చే ఉండేవారు నదిలో స్నానానికి దీంతో వెళ్తున్నారు వెళ్తుంటే ఆ ఇసుక తిన్నపై ఆయా శిష్యులు భక్తులు వీళ్ళు ఒక పది మంది కూర్చుని నలుగురు ఐదుగురు కూర్చుని ఇంకో గ్రూప్ తో దెబ్బలాడుతున్నారు ఏంటంటే ఆ దెబ్బలాట ఈ నలుగురు దేవుడు ఉన్నాడని వాదించటము దేవుడు లేడని అవతల వైపు వాళ్ళు వాదిస్తున్నారు ఎవరు నాశకు వాళ్ళు వాదించుకుంటున్నారు బంగారది చే ఆయన వెళ్ళి తన పనులు పూర్తి చేసుకుని ఇంకా మాదన్న సాగిపోతారు అప్పుడు ఆయన ఈ వాళ్ళని ఎలా దించారు దగ్గర దించి ఒక కుక్క ఏం చెప్తుందంటే ఎవరో విసిరేసినటువంటి ఆకులు ఉండే ఆ జతుకుల్ని తింటోంది ఇంకో నాలుగు కుక్కలు పరస్పరము భౌ భోగంతో దెబ్బడుతుంది అది చూపించడా చూడాలి ఎంత పరుషంగా చెప్పద చూపించి ఆ దృశ్యం చూడమన్నారు చూసారా ఆ దృశ్యా వెళ్తాడు అప్పుడు వెళ్ళి ఇంకా వాదించడం మాని ఎందుకంటే ఈ టెరిటోరియల్ డాక్స్ ఉంటాయి చూడండి వాటికి కొండ దగ్గర ఏది ఉండదు ఇకే ఈ కుక్క మీద ఆ కుక్క ఆ కుక్క మీద ఈ కుక్క అరుచుకోవడమే ఉంటుంది తప్ప పొంది ఉండదు నిజంగా పొంది కుక్క అరవకుండా ఆ పొంది పొంది ఎంజాయ్ చేస్తూ అదే విధంగా ఈశ్వరుని యొక్క అనుభవం గలవాడు ఆ ఈశ్వరానుభవంలో కుతాస్థుడిగా ఉండిపోతాడు తప్ప దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి వాదాల్లో మీకు కాబాడాడు వాదంలో ఉన్నవాడికి ఇప్పుడు దేవుడు ఉన్నాడని వాదిస్తున్న వారికి తెలుసా దేవుడు దేవుడు లేడని వాదిస్తున్న వాడికి తెలుసా చెప్పండి మీరు ఇద్దరికీ తెలుసు ఇద్దరూ కూడా ఒక కాన్సెప్చువల్ దేవుడు ఉన్నాడని ఒకడు లేడని ఒకడు వాదించుకుంటున్నారు కాబట్టి యథార్థంగా పరబ్రహ్మ ఇండి అని గాని లేదని కాని చెప్పుటకు చెక్తి కానిది అసత్తం నాసే ఇప్పుడు మీ దీనికో దృష్టా ఉన్నాం ఇప్పుడు ఇక్కడ మనకి పొద్దున్న ఆరింటి నుంచి సాయంకాలం ఆరు గంటల దాకా పొగలు మళ్ళీ రాత్రి ఆరున్నర ఏదయ్యాక రాత్రి ప్రారంభమై మళ్ళీ మొన్నటి పొద్దుట వరకు రాత్రి మనకి పొగలు రాత్రి మనకు అందరికీ తెలుసున్న విషయం ఇప్పుడు ఇప్పుడు మనకి రాత్రి బిజినైంది చూడ్డికి మీరు ఇప్పుడు పొగల రాత్రి చెప్పండి పొగల రాత్రి ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాలి మీరు చెప్పకపోతే కుదరదు మార్కులు వేయడం మానేస్తా చెప్పండి పొగలా రాత్రి అయిపో చెప్పండి చెప్పండి ఏమని చెప్తారు పొగలు నా ఉచ్యతే రాత్రి నా ఉచ్య అలాగే దేవుడు కూడా నా సప్తం నా సుచ్యతే నా అతి అసత్ ముందు సత్తని మేము చెప్పము అంటాడు అయితే మీరు అసత్యం చెప్తారేమో అని అనుకుని వెయిట్ చేసేప్పటికీ అసత్తని కూడా మేము చెప్పము పూర్వపక్షం నను మహతా బంధేనా కంఠరమేణ ఉద్ఘుష్య జ్ఞేయం ప్రవక్ష్యాము ఇది అననురూపముక్తం నే అసత్ ఉచ్యతే ఇది ఇది పోరు ఏమంట మీరేమో పెద్ద ఏర్పాట్లు చేశారు ఇప్పుడు పండలు వేశారు పండలు వేసింది ఎందుకంటే సంతర్పణ కోసం పండలు వేశారు సంతర్పణ అంటే వచ్చిన వాళ్ళందరికీ కడుపునున్న భోజనం కోసం పండలు వేశారు పండలు వేసి అక్కడ ఆకులు వేశారు ఆ అందరినీ ఆహ్వానాలు వెళ్ళాయి అందరూ వచ్చి కూర్చున్నారు వడ్డించి వాళ్ళందరూ నడుములకు అంగవస్త్రాలను కట్టేసి వడ్డించడానికి సిద్ధంగా ఉన్నారు సగ్గా ఆ సమయంలో ఒక ఆయన వచ్చి ఓ పాట మొదలు పెడు ఏమని కీర్ కాగి ఉంది మనం ఆయుసాన్ని తిందాము అని ఒక పాట మొదలు ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాలు ఇంకా వెళ్ళి రెండు నిమిషాలు అప్పుడు ఎవరు అడుగుతారు వాళ్ళు ఏమన్నీ పండలు వేసే ఇంత వ్యవస్థ చేసి మమ్మల్ని అందరినీ తిరిగి నేను ఎలా పుట్టిన తర్వాత మాకు తినడానికి ఏమీ పెట్టకుండా పాట పాడేసి వెళ్ళిపోతా ఉంటారా అని కోపడతారు అదేవిధంగా మీకు మనిషి పుట్టినందుకు తప్పక ఏదైనా లోహతున్నది జ్ఞేయము అది తెలుసుకుంటే మోక్షమే అమృతత్వము లభించేస్తుంది అది తెలియకపోతే జీవితమైన వ్యర్థము నువ్వు మనిషిగా కాదా మనిషి మనిషినే ఎవరైతే తెలుసుకో జ్ఞేయమును లేకపోతే నువ్వు మనిషి కుట్టడమే వేస్తూ అని ఇంత గడబిడ చేసి ఇన్ని ఏర్పాట్లు చేసి కంఠరమేణ ఉద్భుష్యా కంఠమును పై ఎలుగెత్తి చాటి తీరా వచ్చిన తర్వాత నా చెప్పండి జ్ఞేయం చెప్పండి మేము వినడానికి సిద్ధంగా ఉన్నాము అంటే అది సత్తు కాదు అసత్తు కాదు అని చెప్పేవా ఇదే నేను చెప్పింది ఇందుకే నువ్వు యజనాహు చెప్పినట్టేనా అది కాదు అని పూర్వపక్షం నా ఆ పురోపక్షం సరిగ్గా లేదు ఎందుకంటే అనురూపమేత దేవుడి గురించి మీరు చాలా అసందర్భంగా చెప్పారు అని పరమపక్షం దాని మీద సిద్ధాంతమే ఉంటున్నారంటే లేదు దేవుడి గురించి మేము చాలా సందర్భంగానే చెప్తున్నాము కాబట్టి మీరు దేవుడి దాకా ఉంటూ అగ్ని ఉన్నది అగ్ని మనకి మిత్రుడా మనకి శత్రువాడు వెరీగా సూర్యుడు మనకు ఉపకార్యా అపకార్య వె మీరు ఉపకారియా అపకార్య వె కాబట్టి మీరు ఒక కాన్సెప్ట్ లో ఫిట్ చేయటానికి ప్రయత్నం చేస్తే ఆ కాన్సెప్ట్ కూడా ఎలా ఉంటుందంటే ఒక ద్వంద్వము రూపంగా ఉంటుంది పెయిడ్ ఆఫ్ అపోజిట్స్ ఒక ద్వంద్వం రూపంగా పెట్టి దాంట్లో మీరు ఫిట్ చేసి ప్రయత్నం చేస్తే అన్ని ఫిట్టుకోవాలి కొన్ని ఫిట్లు అవుతాయి అన్ని ఫిట్టుకోవాలి పరమాత్మ కూడా మీరు చెప్పే ద్వంద్వాలను ఎట్లోకి ఫిట్టుకోవాలి ఈ ద్వంద్వములు రెండు రకాలు ఒకటి కొంచెం స్థూలంగా ఉంటాయి ఇంకొకటి సూక్ష్మంగా ఉంటాయి ఇప్పుడు స్థూలంగా ఉండే ద్వంద్వం లేకపోతే చెప్పుకుంటారా కొండ పెద్దది రాయి చేసి స్థూలంగా ఉన్న ద్వంద్వంగా దాంట్లో కష్టమే సూక్ష్మంగా ఉన్న ద్వంద్వం చెప్పాలంటే కొంచెం సూక్ష్మంగా ఉంటుంది ఉదాహరణకి ఇంట్లో ఉండే ఎలక్ట్రిసిటీ యొక్క హోల్ తక్కువ పవర్ హౌస్ ఎలక్ట్రిసిటీ యొక్క హోల్ ఎక్కువ కొంచెం సూక్ష్మంగా ఉంటుంది ఒక మునుషం సూక్ష్మంగా ఉంది కదా కొండ రాయి కొంచెం మరింత సూక్ష్మము ఇప్పుడు ఇంకొంచెం సూక్ష్మంగా చెప్పాలంటే ఇది సుఖము అది దుఃఖము అని చెప్పారు అనుకోండి ఆ ద్వంద్వం కూడా సూక్ష్మమైన ద్వంద్వం ఎందుకంటే సుఖ దుఃఖాలు కేవలము మనస్సులో అనుభవానికి వచ్చేటువంటి స్థితులు మానసిక స్థితులు సుఖము దుఃఖము అనేది బయటేము ఉండదు ఇట్స్ స్టేట్ ఆఫ్ మైండ్ సుఖము అది ముందు మీరు అర్థం సుఖము దుఃఖము బయట ఉండదు ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ మనస్సు యొక్క ఒక స్థితికి సుఖము అని చెప్పారు మరో స్థితికి దుఃఖము అని చెప్పారు కాదండి బయట ఉన్న దాంతో దానికి సంబంధం ఉందా లేదా ఏమో ఇట్ డిపెండ్స్ మహాత్ములకూ ఉండదు అజ్ఞానులకూ ఉంటుంది అది డిపెండ్స్ కాబట్టి సుఖ దుఃఖములు మానసిక స్థితిలో అత్యంత సూక్ష్మమైనది అది ద్వంద్వం ఇంకొంచెం సూక్ష్మమైన ద్వంద్వం చెప్పాలంటే జ్ఞానము అజ్ఞానము తెలిసినది తెలియలేదు చాలా సూక్ష్మంగా ఉంటుంది ఆ ద్వంద్వం కూడా తెలిసింది అది ఇంకో ద్వంద్వ అని చెప్తా ఇప్పుడు ఈ టేబుల్ మీద ఘటము ఉంది ఏనుగు లేదు అదొక ద్వంద్వం చాలా సూక్ష్మమైన ద్వంద్వం ఇప్పుడు దేవుడు ఆ ద్వంద్వంలో దేంట్లో ఫిట్స్ చేస్తారు మీరు ఫిట్స్ చేయకూడదు ఎందుకంటే మీరు ద్వంద్వంలో ఫిట్స్ చేశారంటే అది ఒక పరిచ్ఛన్నమైన వస్తువు అవుతుంది ప్రాణం గలది కావచ్చు ప్రాణం లేనిది కావచ్చు ప్రాణం అంటే పురుషుడు కావచ్చు స్త్రీ సో ఆ విధంగా పరిచ్ఛన్నం కనుక పరమాత్మను ఈ ద్వంద్వములు వేటిలోనూ ఫిట్స్ చేయకూడదు ఆ సూక్ష్మంగా అంటే పరమాత్మ కరుణామయుడా క్రూరుడా ఏది కాదు ఏది కాదు కొంచెం సూక్ష్మమైన ధ్వనులు అంత సూక్ష్మంగా లేదది స్ఫూలంగా ఉంది దానికంటే కూడా సూక్ష్మము పరమాత్మ సుఖస్వరూపడా దుఃఖస్వరూప ఏది కాదు పరమాత్మ సత అసత్త ఏది కాదు ఏది కాదు ఆ ద్వంద్వాలలో కూడా తీసుకొని గుర్తు కాదు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సో నిజానికి మనం సత్ అని ఎందుకు ప్రయోగిస్తామో తెలుసిన మీకు అది తెలుసిన ఇప్పుడు ఘటము ఉన్నది అంటాడు ఘటము ఉన్నది అనే పదాన్ని ఎందుకు ప్రయోగిస్తాడో తెలుసిన లేదు అనే స్థితిని మనస్సులో పెట్టుకుని దాని అపేక్షచే ఉన్నది అంటాడు అవునండి అదే ఇంట్లో ఘటము లేదేమో నేను వెళ్ళి తీసుకొస్తాను అని వీడు బయలుదేరబోతుంటే ఏది బయలుదేరుతున్నావు ఘటం కోసం ఘటం ఉందిరా అంటే ఘటం ఉంది అని అన్న ఎప్పుడుందన్నాడు ఘటము లేదు అనే వాడి భావన ఎదుగలదో దానికి అపోజిట్ గా వీడు ఘటము ఉన్నది అంటారు ఇంకో సందర్భంలో ఘటము లేదు అంటాడు ఎప్పుడు అంటాడు ఉంది అనే సందర్భంలోనే ఘటము లేదు అని ఇప్పుడు సపోజ్ ఉన్నాయి ఇక్కడ ఇలా మీ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి ఈ టేబుల్ మీద ఏనుగు లేదు అని చెప్పారనుకోండి ఇప్పుడు మీరేమనుకుంటారు ఏంటి స్వామికి ఈ వేళ ఎలా మాట్లాడుతున్నాడు ఎప్పుడు చాలా కొంచెం ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు ఈ వేళ ఏదైనా కొంచెం నీరసంగా ఉన్నాడేమో భోజనం చేసేదో లేదో అని మీకు డౌట్ వస్తున్నారా ఎందుకంటే ఏనుగు లేదు అని వాళ్ళ వాళ్ళది ఈ టేబుల్ మీద ఏనుగు లేదు అది ఏమున్నమాట ఆ మాటలో మీకు ఇబ్బంది ఏమి వచ్చింది సెంటెన్స్ తప్పేం కాదు కరెక్ట్గానే ఉంది కదా కర్త క్రియా నేను అంటే అలా కాదండి సందర్భంగా లేదు ఏలుగు ఉన్నది అనే సందర్భం ఉంటే దాన్ని విషేధించి మీరు ఏలుగు లేదు అని చెప్పాలి కానీ అలా ఉంటే మాట వలస ఏదో పొద్దున్నే ఏనుగు లేదు అనే మాట అనురూపముగా లేదు కాబట్టి ఇది అన్నారంటే లేదు అనే అపేక్షకి ఆపోజిట్ గా లేదనే విషయాన్ని అపేక్ష మనస్సులో పెట్టుకుని దానికి విరుద్ధంగా ఉంది అని చెప్తారు లేదు అన్నారంటే ఉన్నది అనే దానికి విరుద్ధంగా లేదు అని చెప్తారు కాబట్టి మనుషులు వాడేటువంటి ఉంది లేదు అనే శబ్ద అయితే కలదో అది కేవలము అపేక్షను దేసుగా చేసుకుని ఉంటుంది సాపేక్షనుగా ఉంటుంది అంటే రిలేటివ్ ఉంటుంది పరమాత్మ ఈజ్ నాట్ రిలేటివ్ పరమాత్మ అప్సల్యు అప్సల్యూ కాబట్టి రిలేటివ్ టర్మ్స్ తోటి అంటే రిలేటివ్ ని చెప్పేటువంటి పదజాలంతో మీరు పరమాత్మని చెప్పినట్లయితే అది తప్పు అభిప్రాయానికి దారి తీసుకుంది ఎవడైనా నాకు దేవుడు కనబడ్డాడంట అంటే మనకి అంటే ఒక అలాగానే మీరు దండం పెట్టాలనుకోండి దండం పెట్ట తప్పేం కాదు దాని అర్థమేంటి ఆ దేవుడి గురించి అతనుకున్న కల్పన అది అది సత్యం అని మీరు అనుకోబట్టే అలా అనుకో అతని ఏదో ఒక కల్పన ఉన్నాడు దేవుడికి ఉన్న కల్పన బట్టి ఆయన చూసాను అంటే ఓ అలాగా నేను చూడని దేవుని ఆయన చూసాడని మీరు అనుకుంటుంది ఆ కల్పన సపోజ్ సత్యం కాదనుకోండి అలాగంటే ఇప్పుడు కల్పనలు ఉన్నాయి అసత్యం ఉన్నాయి అలా భ్రమ కలుగుతుందంటే దేవుడిని కూడా ఇంకో పెద్ద అప్పుడు మనం ఏమనగాలి ఆరోగ్యంగా ఉన్నారా అని బాగుండదు కదా అంతకంటే ముందుకు లేదా ఈ మధ్యన అలా ఉన్నాడు అప్పట్లో బాగా ఉండేవాడు ఈ మధ్యన అలా ఉన్నాడు ముసలాడే మధ్యన చెక్కి ఉన్నాడా ఆ రూపంలో ఉన్నాడా అని అడగాలుస్తుంది లేకపోతే ప్రసన్నంగా ఉన్నాడా కోపంగా ఉన్నాడా అని అడగాల్సింది లేకపోతే వైకుంఠంలో ఉండాల్సిన వాడు ఎందుకక్కడ కనబడ్డాయా అని అడగాల్సింది ఈ ఇబ్బందులు వస్తుంది కాబట్టి ప్రసత్వం నాసభుచీయతే కథం అంటే ఏమిటండి మరి మీరు చెప్పిన మాట అనురూపముగా లేదు అంటే ఎవరిపై అనురూపంగానే ఉందన్నారు అది ఎట్లు అని ప్రశ్న సర్వాసు ఉపనిషత్సూ జ్ఞేయం బ్రహ్మ నేతి నేతి అస్థూలమనూ ఇత్యాది విశేష ప్రతిషేధన ఏ నిర్దిశ్యతే ఎందుకంటే నేను ఈ నన్నాక్ష్యతే అనేది పరమాత్మ విషయంలో చాలా బాగా చెప్పినట్టు కరెక్ట్ అది ఎందుకంటే ఎందుకంటే వివరిస్తాను ఈ లోపల ఇంకో విషయం మీరు భగవాన్ బుద్ధుణ్ణి తెల్లవన ఆయన లేచి ఐదు ఐదున్నరకు లేచి ఆయన ఇప్పుడు వనంలో ఉండేవాడు ఏదో అడవిలో ఉండేవాడు జీత వనము ఇది ఇదిగో వనము ఇంకో వనము అలాగేదో వనం ఆ వనం అంటే ఉడ్స్ అని ఆ వుడ్స్ లో ఉడేవాడు తయారు చేసేవాడు దాంట్లో ఉండేవాడు బుద్ధుడు మనకి మళ్ళీ ఉడివాడ ఎనభై ఎనభై ఎనిమిది ఏళ్ళు బతికాడ సో ఆ అడవిలో ఎక్కడో ఉన్నప్పుడు తెల్లవం లేచి ధ్యానానికి దేపులు అవుతుంది ధ్యానం చేస్తూ ఉండేప్పుడు సో శిష్యుడికి ఏదైనా సందేహం ఉన్నట్లయితే ది బెస్ట్ టైం అని ఆయన ప్రశ్నించటానికి ఒక శిష్యుడు ఆయనకంటే ముందే నిద్ర లేచి ఆయన చూపి బయట కాపలాకాశారు ఆయన లేచారు లేచి ధ్యానం కోసం అని అలా బయటకు వస్తున్నారు చూస్తుంటే హే భగవాన్ దేవుడు ఉన్నాడా హే బుద్ధ దేవుడు ఉన్నాడా అని అడిగింది ఆయన వెంటనే సమాధానం చెప్పలేదు చీకటి కదా మసక చీకటి ఎవడు రావాడు అని వాడు ప్రశ్న ఓహో నువ్వా మంచిది నీ ప్రశ్నకు సమాధానం చెప్తా దేవుడు లేడు అని చెప్పి ముందే అలా చెప్పలేదు వాడెవడో చూసి వాడిని గుర్తుపట్టాక దేవుడు లేడు అని వెళ్ళిపోయాడు ఇక్కడ భగవాన్ బుద్ధం కలిగితే నాకు సమాధానం చెప్పాడు అని ఎవరో కూడా ఇద్దరు ముగ్గురు కరణించి చెప్పాడు మొన్నడు పుట్టిన మళ్ళీ ఆయన లేచి ధ్యానం కోసం అలా వెళ్తూ ఉంటే సరిగా అదే విధంగా ఇంకొక శిష్యుడు కపల కాసి బయటికి రాగానే హే బుద్ధ భగవా దేవుడు ఉన్నాడా అని అడిగాడు అడిగితే మళ్ళీ ఈనా ఎవర్రా అని మళ్ళీ ఆ పసుపు దగ్గరికి రా ఎవరు నువ్వు నువ్వా ఉన్నాడు అని చెప్పాడు వెళ్ళిపో అంటే దేవుడు ఉన్నాడు అని చెప్పి చెప్పాడు లేవు చెప్పినట్ట ఆయన అలా ఎందుకు చెప్పాడని పెద్ద మైమాంస అలా ఎందుకు చెప్పాడంటే ఈ మొదటివాడు దేవుడు ఉన్నాడు అని చెప్పినట్లయితే వాడేం చేస్తాడు ఆ దేవునికి ఒక కాన్సెప్చువల్ రూపాన్ని పెట్టి దానికి ఏదో పూజ ఏదో చేసి చేతులు కలుపునవ దానివల్ల ఆయన వాడికి ఏమి ఉపదేశించాడంటే సచ్చారిత్రము అష్టవిధ చారిత్రాన్ని బోధించాడు నీ యొక్క క్యారెక్టర్ శుద్ధముగా ఉండాలి అంటే ఏంటి కరుణ హింసాదృష్టి ఉండరాదు కరుణయే ఉండాలి తర్వాత ఆహారంలో నేను ఉండాలి కామనలు ఉండరాదు నిష్కామంగా ఉండాలి అంటే ఇలాగే అష్టవిధ చారిత్రని చెప్పాడు వాడికి కనుక దేవుడు ఉన్నాడు అని చెప్పినట్లయితే వాడు ఏం చేస్తాడు ఆ దేవుడికో వ్రతం హేసేసి ఒక మొక్కుబడి మొక్కేసి ఇంటికి ఈ అష్టవిధ చారిత్రం గురించి పట్టించుకోండి